పరిశుద్ధరావు దేవా మీకు వందాలైనా కాలమంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్ని నడిపించినారు ఓ ప్రవ్వా సాయంత్రం సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రవ్వా మాతో మాట్లాడండి ఓ ప్రభా ఓనైనా మా జీవితాలు మీకు అంగీకారంగా ఉండేలాగిన సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థనకి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీ శరత్వంలో పాల్పొందే యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు బట్టి మీకు వందాలి మీ అక్కడి పర్యంతరం మేము పరిశుద్ధంగా ఉండాలా ఓ ప్రభావం రోషం కలిగి పౌరుషం మీ పక్షంగా మేము జీవించాలా ఓ రజ యంగా మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలా జీవితంలో మమ్మల్ని నడిపించి మీరే మహిమలందమని ఇప్పుడు మేము మీ యొక్క వాక్యాన్ని గణించబోతుండగా మీ యొక్క పరిశుభ్రం నడిపి మీ మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా వాక్యాలని సత్యాన్ని గ్రహించాలని సహాయపడమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెలీయ ఈ సాయంత్ర అన్న ఒక వాక్యాన్ని నేను మీ తను ధ్యానించాలని ఆశపడుతున్నాను దీని అంశం ఏందంటే కళ్ళం అన్న అంశం కాలం అని అడుగుతా అంటారు ఇది ఏంటి కళ్ళం ఎందుకు పెట్టిన మీరు పేరు అనేసి అది ఎవరు పెట్టుకోరు పేరు మీరు ఎందుకు ఇన్ని వాక్యాలలో పదం ఉంది కాబట్టి పెట్టుకున్నాం సరే ఎందుకు ప్రేరేపించే దేవుడు అనేది తెలుసుకోవాలంటే ఈ వాక్యాలు మనం ధ్యానించాలి కాబట్టి మొదటిదిగా కళ్ళం అంటే చాలా మట్టుకు కళ్ళం కళ్ళం అది ఊర్లలో ఉండే వాళ్ళకి గెలుస్తుంది దాని గురించి సిటీలో ఉండే వాళ్ళకి చాలా మటుకు తెలియదు దాని గురించి ఒక్కసారి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి అది ఏందో నీకు ముందు ఆ ఎదులతో దొక్కిస్తారు దాని తర్వాత ఇప్పుడు ట్రాక్టర్లున్నాయి అప్పుడు ఎద్దులుండేస్తే కళ్ళేస్తారు ముందు కళ్ళంలో జమ చేస్తారు విత్తనాలు చెత్త అంతా కళ్ళం బయట పడేస్తారు దాని తర్వాత సంచులలో నింపుకొని కొట్లలో నింపుకుంటారు బాణాలలో తీసుకెళ్లిపోతారు బాండ్స్ల లెక్కి కదా దాన్ని కళ్ళమంటారు అయితే పాత కాలంలో ఇస్రాయల్ ప్రజలందరూ ఏ విషయం తీర్మానించుకోవాలన్నా కళ్ళం దగ్గర పోయి తీర్మానించుకునేటోళ్ళండి ఇప్పుడు మన ఊర్లల్లో తెలంగాణలో చూస్తాం మనం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఒక బండా ఉంటది ఏం మీరు రచ్చబండ అంటారు కదా రచబండ దగ్గర పోయి కూర్చొని వాడు పంచాయతీ వాడు సర్పంచ్ ఉంటాడు ఇంకా పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళందరి కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసుకుంటారు సమస్యలను సాల్వ్ చేసుకుని ఈ రోజులలో కానీ న్యూ ఓల్డ్ టెస్టుమెంట్ లో మటుకు ఇస్రాయల్ ఏ సమస్య వచ్చినా కళ్ళం దగ్గర పెట్టుకోవాలంటే అంటే దానికి అంతగా ప్రాధాన్యత ఇచ్చారు అన్నట్టు కళ్ళం అనే స్థలానికి అయితే రౌండ్ కడతారు మనం మీరు వాట్సాప్ లో చేసింటారు మనం ఆ బొమ్మ పెట్టినాం కదా కళ్ళం బొమ్మ అండ్లు అన్ని మనుషులు ఆ ఎద్దులతో తొక్కిస్తూ ఉంటారు ఆ పంటని వరి పంట అని బౌండరీ లాగా కడతారు బౌండరీ లాగా కట్టి పర్ఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది అది అయితే బైబుల్లో దాని గురించి ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇచ్చినారంటే నేను చాలా వీటి గురించి ధ్యానించినాను నేను 2006 థౌజండ్ సిక్స్ నుంచి కళ్ళం గురించి బాగా ధ్యానించిన వాడిని నూర్చబడ్డ ధాన్యం మనము అని ఉంటుంది అక్కడ వాక్యం ఈరోజు మీరు చూస్తే చదువుతాడు మీకు తెలుస్తుంది మనం అందరము కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యం అంటే మనం మీద నుంచి తొక్క అంత తీసినాక అంటే పాపపు జీవితము అవంత నుంచి బయటకు వచ్చినాక మనము నూర్చబడ్డ ధాన్యము ఆయన కొరకు సిద్ధపడబడుతున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కళ్ళం అనేది ఉన్నంత వరకు నువ్వు కాపాడబడతావు కల్లం బయట ఉంటే కాల్చివేయబడతావు కాబట్టి నువ్వు తొక్కలాగా ఉంటే నువ్వు కాల్చివేయబడతావు ను విత్తనం లాగా ఉంటే కాపాడబడతావు కాబట్టి కళ్ళం అనేది అయినా ఏర్పరచుకున్న స్థలం అయితే ఆశ్చర్యమేందంటే సరే చూడండి ప్రభు మనకి ఎన్ని విషయాలు బయలుపరుస్తా ఉంటాడు క్రమేణా కొన్ని బయలుపరుస్తాడు కొన్ని కొంతకాలానికి బయపరుస్తాడు కొన్నిసార్లు అంచలంచెలుగా ఎదుగుతా వాటిని బయలుపరుస్తూ ఉంటాడు నాకు సడన్లీ ఈరోజు సాయంత్రం బయలుపరచబడి ఏంటంటే దావిది రాజు ఫస్ట్ టైము ఈ యొక్క కళ్ళం ని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంటాడు ఆయన రాజు ఆయనకు ఎందుకు అవసరం కళ్ళం కొనుక్కోవడం రైతులకు అవసరం కదా అది ఒక రాజుకి ఎందుకు అవసరం చెప్పండి మీరు ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు మనం అర్థం చేసుకోవాలా పిచ్చి ఆయన పిచ్చిగా అంత పెద్ద స్థలం రౌండ్ అంత గోడలాగా గట్టి ఇంత ఇంత గోడలాగా గట్టి ఉంటారు అందులో విత్తనాలు వేసుకుంటారు మనుషులు దొక్కుతా ఉంటారు పశులు దొక్కుతా ఉంటాయి వాటిని అన్నింటి తీసి చాటలలో పోసుకొని కళ్ళము అంచుని అంచురు బట్టి గాలి తూర్పు నుంచి దిగు పడతా ఉంటే ఆ గాలికి ఇట్లా విసిరుస్తారు అప్పుడేమైంది అంటే ఆ చాటల నుంచి విత్తనాలు ఏమో బరుగుంటాయి కాబట్టి కలంలో పడతాయి తొక్క తేలికగా ఉంటుంది కాబట్టి గాలికి బయట పడతా ఉంటాయి అది మత వార్తలో మనం చూస్తాము యేసు గురించి మాట్లాడతాడు అది యేసు ప్రభు చాట ఉందనేది అక్కడ వాక్యం సాధారణంగా ఎవరు చెప్పారు ఆయన చేతిలో చాట ఎందుకు అని కదా సరే మీరు ఎవరైనా ధ్యానిస్తారు మీరు ఎవరన్నా చదువుతూ అది పక్కన మనకు అర్థం అయితే దావితి రాజు ఎందుకు కొన్నాడు కలం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన పేరు ఏముందంటే ఓర్నాన నుంది దిన వృత్తాంతంలో ఉంటదని మన తర్వాత చూస్తాం నేను చదువుతూ చెప్తూ మీరు చదువుతారు కాబట్టి తెలిసిపోతుంది కాబట్టి ఈ కళ్ళము ఫస్ట్ టైము మనం చూస్తాం ఆదికాండంలో ఇప్పుడు ఆదికాండం వచ్చింది కాబట్టి ఆయన చదివిత మనకు తెలుస్తుంది ఫస్ట్ టైం అక్కడ చూస్తాం ఆది దాని తర్వాత కృత నిబంధన కూడా చివరికి తిమోతి పత్రికలు కూడా చూస్తున్నాం దాని గురించి అంటే ఈ ఈ కళ్ళం అనేది దేనికంటే ఇస్రాయల్ ప్రజలు ఏ విషయం అయినా గాని కళ్ళం దగ్గర చేసేవాళ్ళు దావేందరాజు ఎందుకు కొనుక్కున్నాడు అంటే అక్కడ చిన్న మందిరం కట్టుకుంటాడు నీకు తెలుసా దావేందరాజు బలిపీఠం కడతాడు అక్కడ ఆ కళ్ళం కొనుక్కో మీరు అనొచ్చు ఇంతవరకు ధ్యానించినాము కళ్ళము కేవలం విత్తనాలు జమ చేసుకోవడానికి కొరకు విత్తనాలు తొక్కడానికి కొరకు తొక్క కొరకు విత్తనాలు సంచనాలు జమ చేసుకోవడానికి కొరకే వాడటం కదా మరి నాడు బలిపీఠం ఎందుకు కట్టిండు అక్కడ ఇప్పుడు మీకు అర్థం అవ్వాలా కల్లం యొక్క ఇంపార్టెన్స్ అయితే కల్లము అనేకమైన పనుల కొరకు వాడుకుంటున్నారు ఆ రోజులలో కొన్నిసార్లు బలు ప పశువులను బలి అర్పించడం కొరకు వాడుకుంటే కొన్నిసార్లు పొలిటికల్ డిస్కషన్స్ కొరకు వాడుకుంటే కొన్నిసార్లు జనరల్ డిస్కషన్స్ కొరకు వాడుకుంటే కొన్నిసార్లు వాళ్ళు అన్ని దేవతలకు కూడా పూజించేటట్టు మనం చూస్తాం అక్కడ అంటే అట్లా వాడుకునే రిసార్ట్ పదాన్ని దేనికి వాడితే దానికి వాడుకున్నారు అన్నట్టు అట్లా మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ ఇంపార్టెంట్ విషయమైనా అక్కడ డిస్కస్ చేసుకోవాలన్న కళ్ళంలో అది దానికి సంబంధించింది కాబట్టి కళ్ళము ఒక రీతిగా ఆయన మందిరానికి కూడా సూచిస్తుంది అనేది నాకు సాయంత్రం అర్థమైంది అర్థం కాలేదు కానీ విత్తనాలు జమ చేసుకుంటారు అండ్ ప్రొటెక్షన్ చేసుకుంటారు అంతవరకు నాకు అర్థమైంది కాని అది ఆయన మందిరానికి సూచిస్తుంది నేను అనుకోలేదు ఎందుకంటే సాయంత్రం ఈ వాక్యం జన్స్ ఉంటే నాకు అర్థమైంది దావెది రాజు కొన్నాడు అది కరెక్టే ఎందుకు కొన్నాడు నీకు తెలుసా ఎందుకు కొన్నాడు దావింద్రాజు కోరికోండే ఏం చెప్పండి కోరిక మందిరం కట్టాలని కోరికోండే మందిరం కట్టాలని కోరికోండే అందుకు కొనుక్కున్నాడు ఆ స్థలం అర్థమైంది ఆయన కట్టలేకపోయింది కాని స్థలమును రాజు కడతాడు మందిరం ఎక్కడ కడతాడు తెలుసా కళ్ళంలో కడతాడు అర్థమైంది ఇప్పుడు మీ పాయింట్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మనకి మరుగుగా చేయబడింది ఫస్ట్ సొలమోన్ కట్టిన టెంపుల్ కళ్ళం మీద ఇంకా అర్థమైతుందా దాని ఆత్మీయ చిహ్నం ఆత్మీయ సత్యం ఏంది కళ్ళము దేనికి సంబంధించింది పాత కాలంలో దాని రాజు కట్టిన కొన్న కళ్ళంలో స్థలంలో సొలమోన్ రాజు కొంతకాలం తర్వాత మందిరం కట్టిండు అది పాయింట్ అనేది కాబట్టి కళ్ళం అనేటిది దేవుని మందిరానికి సాదృశ్యం అని నాకు టక్కుని ఓపెన్ అయింది మైండ్ సరే ఎప్పుడో అర్థమైంది ఎప్పుడు ఆ రీతికి కూడా అర్థం చేసుకున్నాడు నేను మొదటి నుంచి ఎందుకంటే దేవుని విత్తనాలు దేవుని సందమ చేయబడతాయి కదా తొక్క బయట పడేయబడతాయి తొక్క బయట పడేసినప్పుడు ఆరన్ని మంటతో కాలుస్తాడు అంటాడు కదా ఎవరంటారు బాప్ సమీక్ష యోహాని చెప్తాడు దాని ఆ అచత్త గాలి చేస్తాడు కాబట్టి అక్కడ మందిరం కట్టబడిందంటే అప్పుడు నాకు అర్థమైంది నిబంధన కాలంలో కూడా దేవుని దృక్పథం ఒకటే పర్పస్ ఒకటే ఏంటంటే ఆయన మందిరంలోనికి నడిపించబడ్డ వాళ్ళందరూ కాపాడబడతారు అనేది ఆ విధానం అది కళ్ళంకి సాదృశ్యం అన్నట్టు దేవుడి మందిరం కానీ ఈ రోజు లేదు మందిరం ఫిజికల్ గా మందిరం లేదు కాబట్టి ఈరోజు ఆ మందిరము ప్రపంచం ఉన్నది అది ఆత్మీయమైంది ఒక బిల్డింగ్ కి సంబంధించింది కాదు ఒక స్థలానికి సంబంధించింది కాదు కాబట్టి నువ్వు కళ్ళంలో నూర్చబడ్డ ధాన్యము అన్న విషయాన్ని అది జ్ఞాపకం చేస్తుంది కానీ ప్రకృతి సహజంగా చూస్తే కళ్ళం అంటే ఫిజికల్ గా చూస్తే కళ్ళం దేనికి సంబంధించింది విత్తనాలు క్లీన్ చేసుకోవడానికి తొక్క తీసేసి విత్తనాలు అంతా చెత్త అంతా తీసేసి పర్ఫెక్ట్ గా విత్తనాలు జమ చేసుకుని దాన్ని మళ్ళీ చాటాలు ఎందుకు ఇస్తారు మీకు తెలిసి చాటాలు ఇస్తే చెత్త రాళ్ళు రాపాలన్ని క్లీన్ అయినాక సంచలనలో నింపుకోరు అదే పర్పస్ కళ్ళం కాబట్టి ఓ రీతిగా చూస్తే పరిశుద్ధత కొరకు కూడా అది సాదృష్టం అపవిత్రత నుంచి విడుదల పొందడం కొరకు కూడా అదొక సాదృశ్యంగా చెప్పబడింది కాబట్టి కళ్ళంలో ఉన్న జీవితం ఎట్లుంటది అంటే క్లీన్ చేయబడ్డ విత్తనాల జీవితం మనం అందరం ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి ఇప్పుడు మనం త్వరగా స్టార్ట్ చేస్తా ఉంటాం రెండవ సమయాల గ్రంథం ఆరో అధ్యాయము ఆరో వచనంలో ఏముందో చూడండి ఒకసారి నా కోను వారు నా కోను దగ్గర వచ్చినప్పుడు వచ్చినప్పుడు కాలు జారిన ఎట్లకు కాలు జారినందున చేయి చాపి దేవుని పట్టుకొన దేవుని మందసమ్మను పట్టుకొనగా అతని మీద శిక్ష వస్తుంది కదా రగులు కొనెను కాబట్టి ఏమైంది ఆయన చనిపోతారు కదా చనిపోతాడు ఆయన కాలిపోతుంది కదా కాబట్టి ఫస్ట్ ఒక సూచన మనం చూస్తున్నాం షల్లం దగ్గర ఏం జరిగిందన్న విషయాన్ని అక్కడ చూస్తున్నాం కదా ఏం జరిగిందంటే అవిధేత చూపించి ఎవరు కూడా పట్టద్దు ఏది మందసపు పెట్టని ఎవరు ముట్టడానికి వీల్లేదు ఎందుకంటే అది పరిశుభమైంది ఆ పాత నిబంధన కాలపు విధానాలు కానీ ఈ రోజు అవి విగ్రహారాలతో పోల్చబడింది మనం చూస్తాం కదా అవన్నీ నీడలు నిజ స్వరూపం మన ప్రభు కాబట్టి ఇప్పుడు ఆ మందసపు పెట్ట ఈ రోజులలో అనేకలు దాన్ని ఒక ఎగ్జిబిషన్ ఐటమ్ లాగా తయారు చేసుకొని దాన్ని పెట్టి టికెట్స్ పెట్టి మనుషులను జనడిపించి టికెట్ కలెక్షన్ చేసి వంద ఇట్లా ఉంటుంది వాడు అక్కడ పోయి పూజ చేస్తున్నాడు వాడు అక్కడ పోయి ప్రార్థన చేసుకోండి నేను చూసి కేసెస్ కాబట్టి అది పాత నిబంధన కాలంలో దేవుని యొక్క మహిమకు దేవుని యొక్క ప్రసన్నతకు దేవుని యొక్క ఆయన నివసించే స్థానానికి సూచన లాగా ఉంది కానీ ఈ రోజు అది విగ్రహం లాగా తయారైంది ఎందుకంటే పాతని గతించినాయి ఆ మందసత్ పెట్ట దాన్ని ముట్టడానికి వీల్ దాన్ని తయారు చేసడానికి వీల్లేదు దాన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టడానికి వీల్ ఏమైతుందంటే మనం ఏస్ లోని రీప్లేస్ చేస్తున్నాం అవి వాడుతుంటే రీప్లేస్ అంటే సబ్స్టిట్యూట్ ఏమంటారు ఇంగ్లీష్ తెలుగులో దాని స్థానంలో ఇంకొక దాన్ని తెలుగులో ఏమంటారు కాదు రీప్లేస్ కాదు సబ్స్టిట్యూట్ దానికి బదులుగా అంటే రీప్లేస్ కాదు ఎక్స్టెండివ్ కాదు సబ్స్టిట్యూటే సబ్స్టిట్యూట్ అంటే ఒకరికి రావాల్సింది ఇంకొకరికి అంటాం ఇస్తున్నాం దాని సబ్స్టిట్యూట్ అంటాం మన ప్రభుకి రావాల్సిన విలువని దానికి ఇస్తున్నాం దాని సబ్స్టిట్యూట్ అంటాం ఇంకా అర్థమైంది ఎప్పుడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడానికి వీలు అన్న విషయాన్ని అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం కళ్ళం దగ్గర ఉజాకి శిక్ష అయింది ఎందుకు శిక్ష అయింది ఆయన అవిధేయత చూపించండు కాబట్టి కాబట్టి కళ్ళంలోనికి రావాలంటే అవసరం అన్న పాయింట్ మనం నేర్చుకుంటున్నాం దాని తర్వాత మొదటి దినవృత్తాంతంలో సారీ మొదటి దినవృత్తాంతంలో పదమూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన కరెక్ట్ నీదనది చదువు త్వరగా వారు కీదోము కళ్ళము నద్దకు వచ్చినప్పుడు ఎట్లకు కాలు జారినందు మంద పట్టుకునేవాని ఉర్జా చేయి చాపగా చూడండి యహో కోపము అతని మీద రగులుకో నేను కాబట్టి ఏం జరిగింది ఉజాకి ఫస్ట్ అక్కడ పనిష్మెంట్ అనేది కాబట్టి కళ్ళంలోనికి రాకపోతే నీ పరిస్థితి అదే రీతికి ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు అవిధేయులకు శిక్ష తప్పదు అన్న సింటమ్ అందుకే అందరం త్వరగా కళ్ళంలోకి రావాలా అంటే నిజంగా కళ్ళం కాదు నేను చెప్పాడు దేవుళ్ళకి రావాలా దేవుని సన్నిధిలోకి రావాలా దేవుని సహవాసంలోకి రావాలా అనేది కళ్ళ సంబంధించింది ఇప్పుడు మూడవ వచనం రెండవ సమయాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం అయితే చూపి చాపి నాశనం చేయబోతున్నప్పుడు ఎగోవ ఆ కీడి గురించి సంతాపం సంతాపముంది అయితే చాలు చేయి తీసులను నాశనం చేయు నాశనం చేతకు ఆజ్ఞ ఆజ్ఞ ఇచ్చింది యొహ దూత యుగోశ్రీయుడైన అరాని యొక్క అరణ కళ్ళం దగ్గర ఉండగా రావి జను నాశనం చేసిన దూత నాశనం నాశనం చేసిన దూతను కనుక్కొని యొహను ఇలాగా ప్రార్థన చేయండి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సరే అక్కడ కళ్ళం దగ్గర ప్రార్థన చేస్తున్నారు యహవదూత నాశనం ఇంకా చెయ్యడానికి వీల్లేదు అని కాబట్టి కళ్ళము జీవితము ప్రార్థన జీవితానికి సాదృష్టం అన్నది మన జ్ఞాపకం చేస్తుంది అందుకే మనం ఎక్కువ ప్రార్థనలో కూర్చోాలి మన సేవ జీవితం ఎక్కువ ప్రార్థనతో కూడింది ఎక్కువ ప్రార్థన వాక్యం కూడా ధ్యానిస్తా మనం ఈక్వల్ గానే ప్రార్థన ఎక్కువ ప్రార్థన ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం అక్కడ అర్థం చేసుకుంటున్నాం మొదటి దినవృత్తాంతములు అంతేనా ఇర ఒకటో అధ్యాయము కత్తి వచ్చిన పదకొండు లక్షల మందిలో కత్తి దుయ్యం డెబ్బై రాజు మాట లేవి గోత్ర అధిక పాపము తెచ్చుకుంటుంది నేను విక్కి అవివేకముగా ప్రవర్తించి ఇప్పుడు మీ దాసుని దోషము పరిహారించుమని దేవునితో ముట్టగా యహోవా దర్శకుడ దాదాతో ఇలాగో సెలవిచ్చిందని నీవు వెళ్లిగా మూడు విషయములు నేను నీ ఎదుట గుంజుచున్నాను వాటిలో ఒకదానిని నీవు కోరుకునే ఏడలా నాదు దావీదు పొదకు వచ్చి ఇక నేను మూడు ఏళ్ల పాటు కరుకు కరుకుట మూడు నెలల పాటు ఇడి శత్రువులు కత్తి దూసి నిన్న తరువుగా నీవు వారి ఎడక నిలువకు లేక నశిించుకొనుట మూడు దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగలు విచట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలిగించే అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొని సెడ్వచ్చుచున్నాడు కావునా నన్ను పంపిన వానికి నేను ఏమీతూ అందుకు దావీతో నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను యహోవా మహాకృపగలవాడు నేను మనుష్యుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదను దాకా అని దాదాతో అని పంపగా వచ్చిరి కావున చేయబోచుండగా చేటు విషయమే సంతాపం ఉంది ఇప్పుడు మీ చెయ్యిమని కియగా ఆ దూతను చూడండి నిల్చను బాగా అర్థం చేసుకోండి మీరు అది దృష్టిలో ఇట్లా చూసుకోండి దేవుడు ఆజ్ఞాపిస్తేనే దూత నాశనం చేస్తాడు అని మనకు తెలిసిందే ఆయన ఆగి అయ్యకపోతే సైతాను కూడా ఏం చేయలేడు అన్న విషయం మనకి ప్రభు ఎన్నిసార్లు చూపించింది ఇక్కడ కూడా చూపిస్తున్నాడు ఆయనే పంపిస్తుడు ఆయన్నే ఆపుతున్నాడు కానీ దూత అంటే నాశనపు దూత అంటే దుష్టశక్తి వాడంతా వాడు ఏం పని చేయలేడు అన్న విషయాన్ని కూడా మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు అయితే వాడు నాశనం చేస్తున్నాడు కానీ కళ్ళం దగ్గరికి రాగానే ఆగిపోయినాడు పాయింట్ నంబర్ అది గుర్తుపెట్టుకోవాలా కాబట్టి ను కళ్ళంలో ఉంటే నీ వీరికి నష్టం రాదు కళ్ళం దగ్గర ఆగిపోవల్సిందే సైతాన్గాడు లోపలికి రాలేడు అది పాయింట్ కాబట్టి నువ్వు నువ్వు నూర్చబడ్డ ధాన్యం లాగుంటేనే అంటే నీ మీద తొక్క తీసుకొని పరిశుద్ధంగా ఆయన కొరకు సమర్పించుకొని జీవిస్తే నిన్ను దుష్టుడు ముట్టలేడు కాబట్టి కళ్లానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా అర్థం చేసుకోండి అంటే ఆత్మీయ దృష్టం చేస్తే అది దేవుని యొక్క బిడల సహవాసం కళ్ళం దానికి జ్ఞాపకంగా ఆయన చూపిస్తున్నాడు ఆదికాండము యాభైఅవ అధ్యాయం పది పదకొండు వర్షాలు ఎవరు దానా అది ఎవరుదా అవతలను చూడండి చాలు చాలు కళ్ళము దగ్గరకు వచ్చి వాళ్ళు బహుఘోరంగా అంగలార్చిరి అంగళార్చడం అంటే ఏడ్చుకుంటా ప్రార్థన చేయడం కాబట్టి కళ్ళం దగ్గర ప్రార్థన చేస్తున్నారు అనేటిది అంటే మలోసరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థన జీవితానికి సాదృశంగా ఉంది కళ్ళం జీవితం కళ్ళంలో ఉండేవాళ్ళందరూ అంగళార్చుకుంటూ ప్రార్థించాలి ఎందుకు అంగళార్చుకుంటా ప్రార్థిస్తారు చెప్పండి ఓ అక్కడ మరణ కాండ అవుతుంది కాబట్టి చాలా మంది మరణిస్తారు కాబట్టి అంగల మనకి ప్రభుజీ సేవ జీవితం కూడా అదే కదా మనం ఎందుకు అంగలార్స్తాం మనం ప్రార్థన చేస్తే ఏడుపు వస్తాం ఎందుకు ఏడుస్తాం మనం చెప్పండి మీకు తెలుసు ఎందుకు ఏడుస్తాం మనకు అప్పగ అప్పగింపబడ్డ సేవ జీవితం అదే మతానుసారంగా జీవించే వాళ్ళ జీవితాలు చివరికి ఎట్లా ముగిస్తాయో మనకు చూపించింది దేవుడు ఎన్నిసార్లు వాక్య పరంగా ఏదో కళలు కాదు దర్శనం కాదు వాక్యాలనే చూపించండి కాబట్టి వాళ్ళ గురించి అంగలార్చమే మన ప్రభు ఏరిగా ఎరుసలేం చూసినప్పుడు అంగలార్చిండో గొప్ప జనం చూసినప్పుడు ఏరితిగా ఆయన ఏడ్చిండో మన సేవ జీవితం కూడా అంటే మనం కూడా అంగలార్చాలా అంటే అంగలార్చడం అంటే విజ్ఞాపన ప్రార్థన మా జీవితాలు అయిపోయినాయి మాకు ఇంకా ఏమి లేదు భవిష్యత్తు అని దుఃఖపడుకుంటూ ఏడవడం అనేది అంగలార్పు సంబంధించింది న్యాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై వచనం లేచి నేను కళ్ళము మంచి ఎవరన్నారు గి గిద్దెని గురించి మనం చూస్తున్నాం గిద్దెని ఏం చేసిండు దేవునితోని దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని దేవుడు దేవునితో ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే నేను గొరవబొచ్చి పెడతాను నువ్వు నిజంగా నువ్వు మాట్లాడవా లేదా తెలవాలంటే గౌరవొచ్చి మీద మంచి నిలవాలా అన్నాడు ఆయన అన్నట్టే మంచిగా వచ్చింది కదా కాబట్టి ఆయన పెట్టింది ఎక్కడ గొరవచ్చు కళ్ళం లోపల అదే చెప్తున్నారు అక్కడ కళ్ళం లోపల ఎన్ని విషయాలు జరుగుతున్నాయి అన్నది మనం అర్థం చేసుకుంటున్నాం ఈ రోజు ఒక్కటి కాదు అంశం గతంలో చరిత్రలో మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు అక్కడ జరిగినట్టు మనం చూస్తాం గిద్యోను తోని దేవుడు మాట్లాడి ఎక్కడా కళ్ళంలో అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నీతో మాట్లాడాలంటే నువ్వు కళ్ళంలో ఉండాలా అంటే నిజంగా కళ్ళం కాదు నేను చెప్పేది ఊరికి పోయి అక్కడెక్కడే కళ్ళం ఏస్ప్రోవే కళ్ళము ఏస్రో శరీరమే కళ్ళము మనమే ఆ శరీరం మనమందరం ఆయన శరీరం కదా ఆయన శిరస్సు కాబట్టి మనము ఆయన కళ్ళంలో ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకేస్తుంది అందుకే రూతు ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది ఎవరికొచ్చిందో గానీ రూతు గ్రంథం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఆరు నుంచి పదిహేను వచనాలు ఆ కళ్ళము వద్దకు పోయి చూడండి రూతు గురించి మాట్లాడుతున్నాం కళ్ళము దగ్గరికి పోయిందీమే తన అత్త ఆజ్ఞాపించినట్లు చేసింది కాబట్టి కళ్ళము దగ్గరికి పోయి నీకు ఏం ఆగ్ఞా ఇచ్చిండ్రో ఆగ్ఞను నిర్వర్తించాలా ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం రూతు అనే స్త్రీ ఒక అన్య స్త్రీ కదా అన్యస్త్రీ ఎక్కడ స్త్రీ మోయాబు అనే మోయాబీరాయిలు యాక్చువల్ అయితే మోయాబీలు శపితమైన వాళ్ళు కదా మోయాబు అమోనియులు శితమైన వాళ్ళు అటువంటి శపితమైన అనిల దేశం నుంచి వచ్చింది ఆమె ఆశ్చర్యం నాకు ఎప్పుడు నేను ఎన్ని రూతు గురించి గనిస్తే ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం ఏంటంటే ఒక అన్య స్త్రీ గర్భంలో నుంచి భవిష్యత్తులో ఏసుప్రభు రూతు సంతానమే కదా ఏసుప్రభు బోయస్ రూతు ఒక అన్యస్త్రీ బోయజ్ అని పెళ్లి చేసుకుంటాడు బోయసు యూధా గోత్రానికి సంబంధించిన వాడు అంటే ఎంత లాంగ్ గ్యాప్ రెండు వేల దగ్గర దగ్గర ఎనిమిది వందల సంవత్సరాల స్టోరీ అది మన ప్రభు పుట్టక ముందు కాబట్టి ఆయమే కళ్ళం దగ్గరికి రాకపోయింటే ఆమె పెళ్లి చేసుకున్నాడు దా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆయన యూద గోత్రానికి సాదృశ్యము కాబట్టి బోయజ్ మన ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు రూత్ నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి నువ్వు నీ ప్రభుని కలుసుకోవాలంటే ఎక్కడ పోవాలా బాగా అర్థమైంది ఇప్పుడు కదా కలం దగ్గరికి ఎందుకు పోవాలా కలం దగ్గర పోకపోతే నీకు పెళ్లి కాదు రాతుకి పెళ్లి కావాలంటే బోయస్ దగ్గర పోవాలంటే అత్త చెప్పిన మాట వినాలా చూడండి మన జీవితాలు కూడా అత్తలాంటి జీవితాలే కదా నాకు ఆమె అత్త ఇప్పుడు మత వార్తలు చూస్తాం కదా పాదవాధ్యాయంలో అత్తకి కోడలకి అని ఆయన కానీ ఎందుకు పడదు ఇక్కడ పడింది కదా రూతు విన్నది కదా అత్త మాట విన్నది విన్నది కాబట్టి తన జీవితంలో దేవుడు ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం చేసింది అంటే అత్త ఎంతో శ్రమలుగుండా బయటికి వచ్చిన స్త్రీ ఒక రకంగా గొప్ప జనానికి మరొక దశలో లక్షా మంది సాదృష్టం అన్ని పోగొట్టుకుని రిక్త హస్తాలతో వాపసు వచ్చింది దేవుని సన్నదికి ఎక్కడికి వచ్చింది బెత్లహేమికి వచ్చింది ఏమే వచ్చింది బెత్లహేమ్ నుంచి బయటికి పోయి తిరిగి వచ్చింది ఆయన అంతా పోగొట్టుకుని మళ్ళీ దేవుని మందిరం నా తండ్రి ఇంకా ఆహారము అన్న స్థలానికి వచ్చింది ఏమంటే అర్థం అదే కదా కాబట్టి అనిపే రూతు తో కొడల్ పేరు ఏం పేరు ఓర్పా జేమ్స్ట్రాంగ్ నెంబర్స్ అని చూడండి నయో పేరు మీరుందా జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ చూడండి చూడండి మీరు మీరు చూస్తేనే బాగుంటది నేను చెప్పడాని కంటే ఎందుకంటే సెల్ఫ్ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు అంతా నాకే తెలుసు అంటూ కూడా సరిపోదు కదా అందరు తెలుసుకోవాలి కదా కాబట్టి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన పేరుకి అర్థం అట్లా ఎట్లా పెట్టుకుంటారు పేరును మనుషులు అది కాదు ఇది ఇది వేరే అది వేరే నాయమే అంటే నాకు చేతు అనుభవం కలిగింది మోయాబుకి పోవడం వల్ల మోయాబు శపితమైంది బెత్లహేమ్ ని విడిచి శితమైన దేశానికి పోయింది కాబట్టి భర్తను పోగొట్టుకుంది కొడుకులం పోగొట్టుకుంది ఎవడో చెప్పిండు మోయాబిలో ఆహారం ఉందని విని పోయింది కరువుంటే బెత్లహేమ్ లో పోయింది అక్కడ పోయి అంతా పోగొట్టుకుని దుఃఖంతో వాపసు వచ్చింది వస్తేప్పుడు ఇంకా దుఃఖం అయింది విడిచిపెట్టి ఒక్కదాని వస్తామని ఒక కోడలు విడిచిపెట్టింది ఇంకొక కోడలు వెంటబడింది నేను తప్పకుండా మీ నీ దగ్గరకే వస్తాను నీతో పాటు ఉంటాను నీ ప్రజలే నా ప్రజలు తీర్మానించుకుంది కదా ఆమె నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు అని తీర్మానించుకుంది కాబట్టి ఆ తీర్మానానికి తగ్గినట్లు ఆయనకి ఎంత స్పెషల్ పొజిషన్ వచ్చిండో మన ప్రభుకి జే జీ జే జి జేజీ అంటర్ ఏమో మా భాషలో జేజర్ రూత్గా నేను అంటుంది రూత్ తోడ్కూడదు ఓర్పా అంటే ఏమిడా నంబర్ చెప్పు హెచ్ సిక్స్ హెచ్ సిక్స్ టూ ఏముంది మీనింగ్ ఓర్పా అంటే బ్యాక్ ఆఫ్ ద నెక్ కరెక్ట్ పోలైనా పెట్టుకుంటారు అట్లా పేరు ద నేప్ ఆర్ బ్యాట్ ఆఫ్ ద నెక్ ఆర్ యాజ్ డిక్లైనింగ్ హెన్స్ ద బ్యాక్ జనరల్లీ బ్యాక్ నెక్ అండ్ బ్యాక్ టు నెక్స్ట్ కాబట్టి ఓర్ పాయింట్ అర్థం ఏం చెప్పండి బ్యాక్ అని అర్థం ఇది నెక్ ఎవరన్నా పెట్టుకుంటారు అట్లా పేరు బ్యాక్ నెక్ అండ్ ఎందుకు పెట్టుకుంటారు తెలుసా బ్యాక్ చూసేటోళ్ళు బ్యాక్ తిరిగిపోయేటోళ్ళకి అట్లా ఉంటే పేర్లు మీరు అనుకుంటారా అది యాక్సిడెంటల్ గా పెట్టిన ఆమె పేరుకి తగ్గినట్లు ఆమె బ్యాక్ చూసి వెళ్ళిపోయింది తన దేశానికి వాపస్ వెళ్ళిపోయింది తన అత్తని వెంబనించలే కానీ రూత్ అర్థం చూడండి రూత్ జేమ్స్ ట్రాంబడి సార్ రూత్ పేరు చూడండి ఏముంది ఫ్రెండ్ అని ఉంది ఫ్రెండ్షిప్ అని కాబట్టి చూడండి ఒక అన్య స్త్రీ ఎవరితోని ఫ్రెండ్షిప్ చేస్తుంది అత్తతో తన ప్రజలతో మీకు అర్థమవుతుందా ఇప్పుడు మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు ఎవరైనా సే బోయ్ తో బోయ్ తోని రూత్ ఫ్రెండ్షిప్ చేసినట్లు మనం కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఏసులో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఆయన మంచి స్నేహితుడు కదా ఎక్కడా కళ్ళం దగ్గర దొరుకుతాడు ఆయన ఇంకెక్కడ దొరుకుతాడు కళ్ళం దగ్గర దొరుకుతాడు బోయజ్ కళ్ళం దగ్గర కూర్చొని ఏం చేస్తుండడు కలిసి సార్ మీకు మీరు తర్వాత ధ్యానించండి దీర్ఘంగా ఇవి ఆశ్చర్యకరంగా ఉంటాయి వాక్యాలు చదువుతుంటాయి కనెక్ట్ అయిపోతా అది ఆత్మీయ నడిపింపు అంటే బోయస్ అక్కడ పని వాళ్ళందరూ ఆ కళ్ళంలో ఆ ధాన్యాన్ని తీసుకొని చేస్తుంటే అది సూపర్వైజ్ చేస్తున్నాడు చూస్తా ఉన్నాడు సూపర్వైజ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నాడు చూస్తా ఉన్నాడు అంటే మన ప్రభు కూడా అంతే ఎంత మంది జమ అవుతున్నారు కళ్ళంలో అని చూస్తా ఉన్నాడు యుగ సమాప్తికి ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించినాకనే అంతము వచ్చును అన్నాడు కదా కాబట్టి అందరికి ప్రకటించడం వల్ల అందరూ ఆ కాలంలోకి రావాలా అది అన్నట్టు వాక్యం ఇప్పుడు ఎక్కడున్నాం మనము కొన్ని నేను స్కిప్ అయిపోతున్నాను కొన్ని స్కిప్ అయిపోతుంది సార్ గ్రంథము ఇరవై అధ్యాయము పదవ వచనం ఏషయా ఇరవై ఒకటి పది సరే మీరంతా జంప్ అయిపోయిన పర్లేదు చూడండి నేను నూర్చిన ధాన్యమా నా కళ్ళంలో నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళంలో నూర్చబడిన వాడా ఇస్రాలు దేవుడను సైన్యులకు అధిపత్యగు యహో వలన నేను విని సంగతి చూడండి నీకు తెలియజెప్పి నన్ను ఇప్పుడు మీకు ఈ ఈ వాక్యం అర్థమైతే మనం ఎందుకు ఈ మనకెందుకు ప్రభు ఈ పేరు అనుగ్రహించాడు నేను ఏదో స్పెషల్ గా దాన్ని పెట్టుకుని రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయలేదు నూర్చబడ్డా ధాన్యమా నా ధాన్యమా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారా నేను నూర్చిన ఎవరు నూరుస్తారంటే మనుషులు కాదు నూర్చేది నువ్వు కాదు కరెక్ట్ చేసేది నేను ఎవరిని కరెక్ట్ చేసేది నేను ఎవరికి వచ్చి మాట్లాడను ఎప్పుడు నూర్చేవాడు ఆయన నీ మీద చెత్త తొక్క తొలగించేవాడు ఆయననే అందుకే నేను నూర్చిన నా అంటే నేను క్లీన్ చేసుకున్నాక నేను జమ చేసుకుంటున్నా నా ధాన్యమా అది అది పాయింట్ అన్నట్టు కళ్ళం గురించి ఎంత బాగుంది ఇక్కడ నేను నూర్చిన నా ధాన్యమా చూడండి నా కళ్ళంలో నూర్చబడిన వాడ నువ్వు నా కళ్ళంలో నూర్చబడిన వాడవు నా కళ్ళంలో నూర్చబడిన ధాన్యం నువ్వు కాబట్టి మనం ఆయన కళ్ళంలో జమైతున్నాం అని ఆ వాక్యం చెప్తున్నది కాబట్టి అక్కడ చూడండి ఆయన నూర్చబడకపోతే ఆయన కళ్ళంలో నువ్వు రాకపోతే ఆయన నీతో మాట్లాడడం అక్కడ చూడండి ఈసారి దేవుడను సైన్యం కనిపోతే యోహోవా వలన నేను విని సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను చూడండి నువ్వు కళ్ళంలో నూర్చబడకపోతే అండ్ రాకపోతే ఆయన మాటలు నీకు అర్థం కావు ఆయన నీతో మాట్లాడాడు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ప్రవక్త చెప్తున్నాడు నా అతను మాట్లాడింది నేను కలం మనిషిని కాబట్టి నా తను మాట్లాడి అంటున్నాడు కాబట్టి నువ్వు కలంలో ఉంటే గానీ నీకు ఇవి బయలుపరచాడు ఎవరికి బయలుపరచి నీకు బయలుపరుస్తా ఉంటాడు మనిషి మనం ఎప్పుడు కూడా విరవీగము కాబట్టి ఇప్పుడు చూడండి నలభై అధ్యాయం అదే అధ్యాయం అదే పుస్తకం గ్రంథం నలభై అధ్యాయము యశాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చినం నలభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చనం నలభై ఆ చదువు త్వరగా కక్కులు పెట్టబడి పదును గల క్రొత్త నురిపిడి మానుగాను నిన్ను నియమించిన్నాను నువ్వు పర్వతంలో నూర్చదు వాటిని పొడి చే కొండలను పొట్టువల చే వాటిని గాలింపగాలి వాటిని కొనిపోవును వాటిని చెదరగొట్టును నీవు యోహవాను బట్టి సంతోషించదు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి అతిశయించుదు అంతే అంతే మీకు ఎవరికి అర్థమవుతుంది ఇది కళ్ళం గురించిందా లేదా ఈ వాక్యం దేని గురించింది వాక్యం దేని గురించింది వాక్యం కక్కులు పదును గల కొత్తదైన నురిపిడి మ్రాను అంటే సార్ మీకు మాను అంటే ముద్దు చెక్క కట్టె నుంచి నురిపిడి మ్రాను రైట్ నురిపిడి మ్రాను అంటే షార్ప్ చేసిన మ్రాను దాంతో ఏం చేస్తారంట అది ఏం చేస్తున్నట్ట చూడండి అక్కడ చూడండి పర్వతం నూర్చడం అంటే విత్తనం మనం ఇందాక చూసినాం విత్తనం నూర్చబడమని ఇక్కడ పర్వతం నూర్స్తామంటున్నా నూర్చడం అంటే ఏంది క్లీనింగ్ క్లీనింగ్ చేయడము తొక్క తొలగించడం చెత్త తొలగించడం నూర్చడం అంటే సెపరేట్ చేయడం పాయింట్ అది నూర్చడం అంటే సెపరేట్ చేయడం విత్తనం నుంచి తొక్క నుంచి విత్తనాన్ని సెపరేట్ చేయడం సెపరేట్ చేసి దాని ఒక దిక్కు దీన్ని ఇంకో దిక్కు చేయడం నూర్చడం అంటది సో విత్తనం నూర్చబడింది తొక్క సెపరేట్ చేసిండ్రు ఇక్కడ పర్వతంలో నూరుస్తంది దాని తర్వాత ఏమైతుంది చూడండి అక్కడ ఆ తర్వాత గాలి చూసిండ్ర పొట్టు కొండ పొట్టులాగా ఉంటది రాయి నూర్చం నోరు చేస్తాం దాని తర్వాత అది ఎగిరిపోద్దానంది కాబట్టి అది యాక్చువల్ గా కళ్ళానికి సంబంధించిన వాక్యం అది చాలా మందికి అర్థం ఆ రీతిగా చూసుకోలేరు వాళ్ళ గాలికి ఎగిరిపోతుంది తొక్క పొట్టు వలె ఉంటుంది అంట కదా కాబట్టి బాగా తెలుసుకోండి మీరు ఏ కొండలను ఆశ్రయిస్తున్నారు ఈ రోజు పొట్టు కొండలను ఆశ్రయిస్తున్నారా నా కొండ కోటాని పాడవాడతారే ఆ కొండను ఆశ్రయిస్తున్నారా ఇక్కడ పొట్టు వల్ల ఎగిరిపోయే కొండలు కూడా ఉన్నాయి వాటిని ఆశ్రయిస్తున్నాం యుగ సమాప్తిలో ఆశ్రయించడానికి వీల్లేదు మన ప్రవ్వే కొండ మన ప్రవ్వే కోట కాబట్టి ఆయనను ఆశ్రయించాల కళ్ళం దగ్గర ఇది సంబంధించిన విషయం పొట్టు ఎగిరిపోతుంది కొండ పొట్టు లాగా కాబట్టి ఆయననే నూర్చేవాడు మనల్ని అట్లా తయారు చేస్తాడంట ఏందది మొద్దు ఏమన్నా ఇందాకదీ మ్రాను నూర్పిడి మ్రాను మన జీవితాలు ఉంటాయి అని చెప్తున్నాడు అక్కడ మనమంట అట్లా తయారైతామని జ్ఞాపకం ఇప్పుడు హుషే గ్రంథం తొమ్మిద అధ్యయము మొదటి రెండు వర్షాలు ఇస్రాయెల్ అన్ని జను సంతోషించినట్లు సంభ్రమపడి సంతోషింపవద్దు చూడండి ఇది ఎన్ని ఇది మనం చాలా సంవత్సరాల క్రితము ఈ వాక్యాలను ధ్యానించినాం ఎక్కడ ధ్యానించినాం చిన్న ప్రవర్తనకు సంబంధించిన వాక్యాలు హోషయ చిన్న ప్రవర్తన కాలంలో నీకు అది ఆ రికార్డింగ్స్ లో యుగ సమాప్తిలో కళ్ళం ఎట్ట తయారైతాయని అంత ధనంతో నింపుకుంటారు అంటే ఐశ్వర్యానికి సంబంధించిన కళ్ళంలు యుగ సమాప్తిలో అక్కడ పొట్టు క్లీన్ చేసుకోవడం కాదు అంత జమ చేసుకోవడం ఉన్నది కళ్ళం నుంచి వెళ్ళిపోవాలి కదా విత్తనాలు జమ చేసి సంచలలో పెట్టేసి మొత్తం డిస్ట్రిబ్యూషన్ కావాలా కానీ వాడు అంతా జమ చేసుకుంటున్నాడు కళ్ళలో యుగ సమాప్తిలో చర్చలు చేస్తున్నాయని మనం చూసినాం హోషయా గ్రంథాల మీకు గుర్తుందో లేదో మన రికార్డింగ్స్ వెతుక్కుంటే తెలుస్తుంది అక్కడ ఆ రోజులలో ఆ రోజులు రాబోతున్నాయని హోషయా రెండు వేల నాలుగు వందల అది మన కాలంలో ఇప్పుడు నెరవేరుతుంది యుగ సమాప్తిలో కళ్ళం ఎట్లున్నాయి అంటే మందిరాలు ఎట్లున్నాయి అంటే అది ధాన్యం నింపుబుట్టే ధాన్యాలు ఉన్నాయి కానీ డిస్ట్రిబ్యూషన్ చేసేదానిలాగా లేవు అంటే అంత ధనానికి సంబంధించింది కళ్ళలు ఈరోజు మనం అటువంటి కళ్ళానికి ప్రార్థానత ఇస్తలేం అది కూడా జ్ఞాపకం చేసుకోండి ఇవ్వవు చూడండి అటువంటి కళ్ళంలో గానిగలు ఉండవు విత్తనములు ఉండవు కృతద్రాక్ష రసమే ఉండదు అంటే అభిషేకం ఉండదు కృతద్రాక్ష రసం అంటే పరుశుదాత్మ అభిషేకం సాదృశ్యం పరుశుధాత్మాభిషేకం దేనికి సాదృష్టం అంటే సత్యానికి సాదృష్టం అక్కడ సత్యం ఉండదు బోధ అటువంటి కళ్ళంలలో సత్యం ఉండదు అమోస గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనం మనం త్వరగా వాఖ్యాన్ని ముగిస్తున్నాం ప్రభు సెలవిచ్చినది సెలవిస్తుంది ఏమన్నాగా ధమస్క్ మూడు నాలుగు సార్లు చేసిన దోషం ను బట్టి తప్పకుండా దాన్ని శిక్షిస్తున్నా చూసిండ్రా ఎందుకు ఇది ఇది మీరు ఎంతమందికి అర్థమైంది చెప్పండి అక్కడ దమస్క్ ఉంది దాని తర్వాత గిలాదు గిలాదు ధమస్కస్ అంటే ఆ రోజులలో ఈ రోజు ఈ రోజులలో సిరియా దేశము గిలాదు గిలాదు అంటే దేవుని బిడ్డల స్థలం అంటే గొప్పజన సాదృశ్యం గిలాదు ధమస్కు తేళ్లకి సాదృశ్యం ఇప్పుడు మీకు టక్ టక్ టక్ టక్ కనెక్ట్ అయిపోలే మీ మైండ్ లో ఇప్పటికి కాబట్టి దేవుడు సర్పంలో తేలిక తెలుసా మీరు ఏం చేసారు కళ్ళంలో మనసారి సెలబీసెస్ ఏమనగా చేసిన దోషం ను బట్టి నేను తప్పకుండా తప్పకుండా శిక్షిస్తా అంటున్నాడు తర్వాత పంట దుల్లగొట్టడం అంటే కళ్ళం పంట దుల్లగొట్టడం అంటే కళ్ళం మల్ల తర్వాత ఇనుప పాని ఇనుప పానిమూట్లతో గిలాదును నూర్చిరి అంటే వాళ్ళు కళ్లంలో ఉన్న మనుషులు వీళ్ళు ఎవరు గిలాదు మనుషులు అంటే చర్చ్ లో ఉన్న మనుషులు వీళ్ళు అని అర్థం ఎవరు గిలాదు అయితే వాళ్ళని ఇనుప ఇది ఏమన్నాడు ఇనుప పని ముట్లు అంటే తెలుసా మీకేందో కత్తులు కటారాలు ఇనుప పని ముట్లు అంటే కత్తులు కటారాలు సుత్లు అవి వాటితోని వాళ్ళని నూర్చారు అంటే చంపినారు అని అర్థం తేళ్లు గొప్ప మరణానికి అప్పగిస్తాయి అనేది అంత కాలం క్రిందట ప్రభు చూపిస్తున్నాడు అదే నెరవేరింది ఒకసారి భవిష్యత్తులో ప్రపంచం అంతా నెరవేరబోతుంది ఎక్కడ కళ్ళంలో కళ్ళంలో ఎక్కడ నెరవేరబోతుంది కళ్ళంలో ఎందుకు ఆ కళ్ళంలో అంతా ధాన్యం నింపుకుంటారు డిస్ట్రిబ్యూషన్ చేస్తలేరు అంతా ఐశ్వర్యానికి సంబంధించింది ప్రభు బోధకు సంబంధించింది కాదు కాబట్టి వాళ్ళందరినీ మరణానికి అప్పగిస్తున్నాడు దేవుడు ఎంతగా ప్రభు మనకి విషయాలు చూపించినా చూడండి ఇప్పుడు కాదు ఎప్పుడో చూపించండి ఇవన్నీ విషయాలు ఇప్పుడు మనం ఒక రెండు మూడు వర్షాలు తీసి ఇంకా వాక్యాలు తీసి ముగించుకుంటాము మతయసు వార్తకు వస్తున్నాం పాత నిబంధన కాలంలో జరిగిన విషయాలు ధ్యానించాం ఇప్పుడు మతయసు వార్త వృత్త నిబంధనలో కొన్ని వాక్యాలు చేస్తాము మతయసు వార్త మూడవ అధ్యాయము పదకొండు పన్నెండులో ఈ విషయం చూడండి మారు నిమిత్తము నీళ్లలో మీకు బాపమిచ్చున్నాను నా వెనక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు ఏ ప్రభుత్వం ఆయన చెప్పులు మొయటకైన నేను పాత్రలను కాను చూడండి ఆయన పరశుదాత్మలను అగ్నితోను ఇవి ఫేజెస్ ఆఫ్ లైఫ్ అన్నట్టు పరుశు నీ ఆత్మీయ జీవితంలో పరశుధాత్మ అభిషేకం అయినాక అగ్ని అభిషేకం అది ఫైనల్ అన్నట్ అగ్ని అభిషేకం వరకు చాలా మంది రారు క్రైస్తవ జీవితంలో ఓన్లీ హోలీ స్పిరిట్ అయింటింగ్కి సరిపోతుంది సరిపోతుంది అంత సార్ నాకు అంత వచ్చేసింది అక్కడ ఎండ్ అయిపోతారు కానీ మనం వాడిని ఎండ్ కాం ప్రతి చర్చు ఒక దశలో అట్లా ఎండ్ అయిందే చరిత్రాత్మకంగా చూస్తే అపోస్తల కాలం చూస్తే అపోస్త కాలం ఒక దశకొచ్చి ఆగిపోయిన వాళ్ళు దాని తర్వాత రోమా సంఘం ఒక దశకొచ్చి ఆగిపోతే అక్కడ నుంచి కొలతీ సంఘం ఒక దశకొచ్చి ఆగిపోతే ఎఫ్ఎస్సీ ఆరే రీతిగా ఫిలి ఫిలి సంఘము ఆ రీతిగా కొలసి పెసలోనికా అన్ని ఒక దశలో వచ్చి ఆగిపోయినాయి అట్లా ఆగిపోవడం వల్ల దాని తర్వాత మనము ఆ పద్మాసు దీపంలో యోహాను భక్తునికి కనిపిస్తే దర్శనం చేస్తాం ఏడు సంఘాలు లేదా స్మరణ లవ పెరగమ లవది అవన్నీ ఒక దశకు చాగిపోయినాయి ఒక దశకు చాగిపోయినాయి ఒక దశకు చాగిపోయినాయి ఎవడు కూడా పర్ఫెక్ట్ గా ఫైవ్ ఫైవ్ పోలేకపోయింది ఏ సంఘం పోలేదు పౌలు సేవ జీవితంలో ఏడు సంఘాలు అట్నే తయారైనాయి వ్యూహానుభక్తిని జీవితంలో ఏడు సంఘాలు అటే ఒక దశకు వచ్చాగిపోయి ఒక దశకు వచ్చిపోయి పర్ఫెక్షన్ కి పోలే అవి ఎండ్ టైమ్స్ లో కూడా అంతే అందుకే వాటన్నిటి గురించి అక్కడ జాగ్రత్తగా చూపించింది బైబుల్లో ఎందుకు పాత్రికలు ఉన్నాయంటే ఎండ్ టైమ్స్ లో కూడా చర్చ అటనే ఉంటది ప్రపంచం నేను చూసిన నాకు రీసెర్చ్ మైండ్ ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ అట్లనే అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నిస్తాను ఒకప్పుడు లూదరన్ సంఘము గందరగోళం గందరగోళం భూతాల క్రిందులు చేసింది ఆంధ్ర గుంటూరు అటు దిక్కుపోతే అంత లూధరన్ సంఘం ఎంత పవర్ఫుల్ సేవకులు మార్టిన్ లూథర్ అనేవాడు ఎప్పుడు సిక్స్టీన్ సెంచరీ కదా చరిత్రలో సిక్స్టీన్ సెంచరీలో కేథలిక్ మతం నుంచి బయటకు వచ్చింది ఆయన కేథలిక్ మతంలో ఉన్న తప్పిదములు అన్ని చూపిస్తే కేథలిక్ మతం సగన్ కి ఆయన కాలంలో మేక కొట్టడం నైన్టీ వన్ మార్టిన్ లూథర్ జీవితం ప్రతిరోజు వచ్చి ఒక వాక్యము చర్చికి ఆ కేథలిక్ చర్చ్ తలుపుకి మేకేసి కొట్టేటాడు ప్రజలందరూ వచ్చి దాన్ని చల్లెటల్లు వాళ్ళకి మార్పు వచ్చింది అట్లా నైన్టీ డేస్ చేస్తాడు 95th ఫిఫ్త్ డే లాస్ట్ నైన్టీ ఫిఫ్త్ ఆ పేపర్ అది కొడతాడు అది వాక్యం చదివి అక్కడ నుంచి మొత్తం క్యాథలిక్ సంఘం విభజింపబడుతుంది అందరికెళ్లి బయటకు వచ్చిన వాళ్ళు ప్రొటెస్టెంట్ సంఘస్థులు ప్రొటెస్టెంట్ సంఘంలోకి వెళ్ళి ఒక దాంతర్తో ఒకటి ఒక దాంతర ఒకటి వచ్చి ఈరోజు దగ్గర ఉన్నాయి ముప్పై సంఘంలో ఎందుకు ఉన్నాయి ఒక నుంచి ఒకటి వచ్చి ఒక నుంచి ఒకటి వచ్చి ఒకటి వచ్చి అక్కడ నుంచి ఇంకొకటి వచ్చే వాడు అక్కడ ఆగిపోయింది అలా ఆగిపోయినాయి నూతనం సంఘం ఒక దగ్గరకు వెస్లీ ఎంత గంభీరమైన సేవకుడు ఆయన అనుచరులు ఒక స్థలంకి వచ్చి ఆగిపోయినారు మెథరిస్ట్ ఒక సంఘంకి వచ్చి ఒక స్థలంకి వచ్చి ఆగిపోయిన హెబ్రోన్ కొన్ని లక్షల మందిని రక్షణ కనిపించింది ఒక స్థలంకి వచ్చి ఆగిపోయింది మనం బోల్డ్గా చెప్తాం మనము వ్యతిరేకంగా చెప్తున్నాం ఎవ్వరికి ఆత్మీయ జీవితం అట్లా ఉంటుంది ఎందుకంటే అవన్నీ పులిసిపోతాయి అని ప్రభు చెప్పిండి మనకి ఒక దశకు వచ్చి ఒక దశకు వచ్చి ఆగిపోతాయి అందుకు పగిలిపోయినాయి అక్కడ ఎక్కడున్న వాక్యం నాకు కనిపిస్తారు కళ్ళాలన్నీ పెగిపోయినాయి ఆ ధాన్యం అంతా పడిపోయింది బయటికి ఎందుకు పడిపోయినాయి చెడిపోయింది చెడిపోయిన ధాన్య కూడా జమ చేయడం అట్లనే ఉద్దేశపొస్తాడు అట్లా తయారైనది యుగ సమాధికి వచ్చినప్పటికీ కళ్ళం లో కాబట్టి మనం ఏం చేయాలా మళ్ళా కట్టుకోవాలా లేదా మన సేవ జీవితం దానికి సంబంధించింది ఆ కళ్ళాలను తిరిగి బాగు చేసుకోవాలా మంచిగా తొవ్వి చుట్టూ అంతా కట్టుకోవడం అది మన సేవ జీవితము అందులోకి అందరినీ తీసుకొని రావాలా అక్కడ చెప్తున్నాడు బాప్తు ఏమని మాట్లాడుతుండ్రు చూడండి ఇప్పుడు కళ్ళంత ఆయన చేట ఆయన చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది ఏసు ప్రభు చేతిలో చాటా ఉన్నది లేడీస్ చాటా పట్టుకుంటారు పొద్దున్నే బియ్యం క్లీన్ చేయడానికి ఆ వాక్యం గార్క్యంకి వస్తుందా హాగ్రీ బియ్యం బియ్యం లో రాళ్ళు అన్ని పిడకాలు ఇవేవో ఉంటాయి అందులో అవి క్లీన్ అవి క్లీన్ చేయడానికి వాళ్ళు చేస్తా ఉంటారు కదా ఎవ్రీ టైమ్ చాటా పట్టుకున్నప్పుడు నీకు గుర్తుకు రావాలా మన ప్రభు చేతిలో కూడా ఈ చాటా ఉన్నది అని అంటాం ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ ఎక్కడన్నా మన ప్రభు చాటబట్టినట్టు మీరు చూసింద్రా వాక్యం లేదు ఇవి ఆత్మీయమైన సూచనలు సింటమ్స్ సింబల్స్ అన్నట్టు ఆయన కల్లం దగ్గర నిలబడిండు కళ్ళం దగ్గర నిలబడి వచ్చిన వాడిని అంతా చాటలేసుకుంటాడు రక్షింపబడి ఆయన దగ్గరకు వస్తారు కదా వాళ్ళందరినీ చాటలేసుకొని ఆయన తూర్పార గాలి పట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది నువ్వు నిజంగా విత్తనమా లేక తొక్కనా ప్రవ్వా నీ నాన్న ప్రవచించలేదంటే అరే నువ్వు తొక్కవురా అంటే ఎటు పరిస్థితి నీ నావాను నేను ప్రవచించలేదా నీ నాన్న రోగులను స్వస్థపరచలేదా దయ్యం వెలగొట్టలేదంటే అరే నువ్వు తొక్క నీలో విత్తనం లేదు అని చెప్తాడా అది నీ జీవితం నువ్వు గుర్తించిండాల్సింది నాలో విత్తనం ఉందా లేదా అని అందుకే ప్రతిరోజు నేను పరిశీలించుకుంటే పొద్దున్నే ప్రవ్వా నన్ను విత్తనంలాగా తయారు చేయ ప్రవ్వా నాకు తొక్క ఉండద్దు నా మీద తొక్క ఉంటే చూపించి నేను తీసి పడేసుకుంటే ఎక్కువ ప్రార్థన చేసి తీసేసుకోవాలా మనమే సరి చేసుకోవాలి మన జీవితాన్ని నా వాక్యం చేతనే నేను అంత శుద్ధి చేసుకోవాలి ప్రతి దశంలో కాబట్టి ఇంకా వాక్యాన్ని ముగిస్తున్నాను కళ్లానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తాం ఆయన ఏం చేస్తాడో అక్కడ ఉంది చూడండి కళ్ళం తర్వాత ఆయన తన కళ్ళంను చూడండి ఇది ఆత్మీయ జీవితం ఆయన తన కళ్ళంను బాగుగా శుభ్రంగా చేసుకుంటాడు మనం కూడా అంతే మన సేవ దానికి సంబంధించింది ఈ ఎండ్ టైమ్స్ లో మనం కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేసే సేవలో మనమున్నాం ఎక్కడ పోయినా నువ్వు నీ పని అది ఆ విత్తనాలను సరి చేస్తా ఉండాలి అంతే వితనాలను జమ చేస్తుండాలా సరి చేస్తూ ఉండాలి అది నీ సేవ జీవితం ఆయన వచ్చే టైంకి అంతా జమ చేసుకోవాలా ఉత్తచీలుత పోతే వేస్ట్ ని అర్థం అవుతుందా నేను ఆ పాస్టర్స్ చెప్పని సీక్రెట్ నేను మీకు చెప్తున్నా పాస్టర్స్ అనుకుంటున్నారు నేను ఎంతో మందిని సంపాదించుకుంటున్నా నాకు మస్తు లాభం వస్తుంది హెవెన్ లో అనుకుంటున్నాడు మళ్ళీ కింద ఉండడానికి రావద్దా లాభం కింద కూర్చొని వినేటానికి రావద్దా లాభం రావాలా వాడు కూడా విత్తనాలు జమ చేసుకోవాలా కదా హేతుకోనికి అర్థమైంది మీరందరూ యాచక సమూహం అని అందుకే చెప్పిండి ఆయన ఆ వాక్యం లేకుంటే నేను ఈరోజు ఎవరికి చెప్పకొచ్చండి ఆ వాక్యం ఉంది కాబట్టి వాడు కాదు పైన ఉండాల్సింది కూడా పైన ఉండాలా మీరు కిందకు వచ్చిన సరే మంచిది ఇందాక విస్తున్న ఒక వాక్యం నాకు వాడు కష్టపడి విత్తనాలు నాటితే నువ్వు పంటకు వస్తున్నావు అందరికీ సమానంగా ఆనందం ఉంటుంది వాక్యం కదా వాళ్ళు కష్టపడి విత్తనం వేస్తున్నారు మళ్ళీ పోషకంకి వాళ్ళ కాలం ముగించుకుంటారు కదా వాళ్ళందరూ ఏజ్ అయిపోతుంది అందరు వెళ్ళిపోతారు వాళ్ళు పోషకైంకి నువ్వున్నావు మళ్ళీ నివ్వులు చేయాలా లేదా లేదు నేను అట్లనే ఉంటా కళ్ళం లాంటి ఉండడానికి వీలేదు కాబట్టి ఆ కళ్ళం క్లీన్ చేసే సేవ నీది నాది చాలా కష్టం ఎందుకంటే కళ్ళం చుట్టూ కొంతమదునరు రానియర్ ఇందాక చూసినాము ఆ ఉంది అక్కడ ఎవరా దూత నాశన దూత నాశనం చే అక్కడ నిలబడా ఉన్నాడు ఎక్కడా కళ్ళం దగ్గర ఉజా దగ్గర ఉజా దగ్గర కాదు దానికి ముందు దాని తర్వాత దాని ముందు వాక్యాలు చేసినాం మనం అప్పుడే మొత్తం ధ్వంసం చేసిండు దూత చాలా మందిని చంపాడు దేవుడు దుఃఖపడి హా దేవుడు వచ్చి చెప్తున్నాడు ఇంకా చాలు చాలా మంది చంపేసినావు నాకు బాధ కలుగుతుంది అని నేను దేవుడు కాబట్టి మరించలేడు చాలా మంది అప్పటికే చనిపోయారు అనేసి కళ్ళం దగ్గర ఆపేస్తాడు ఇంకా రావద్దని కాబట్టి వాడు కూడా అక్కడే ఉన్నాడు ఈ విషయం నేను మీకు చెప్పాలా వాడు కూడా కళ్ళం దగ్గరనే ఉన్నాడు అందుకే యోహాను భక్తుడు అంటాడు మీలో నుంచి అనేక మంది అంత్యక్రీస్తులు బయలుదేరి అన్నాడు అంటే మీలోనే ఉన్నాడు వాడు మీ లోపల ఉన్నాడు వాడు కళ్ళం లోపల కూడా ఉన్నవాడు అందుకే గోధుమల గురుగుల గురించి మీకు తెలదా బోదా గోధుమలు గురుగులు పంటలు ఎక్కడున్నాయి లోపల ఉన్నాయి దాసులు చూసినారు అయ్యా మేం పొద్దున్న గోధుమలు కదా ఈ గురుగులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి అంటే మీకు తెలరా మీరు చూస్తలేరా దాని తర్వాత మళ్ళీ వాటిని అయ్యా పెరికి ఎందుకంటే నీ సేవ సర్పంల తేళ్లకి వ్యతిరేకం కాదు గురుగులని పేరికి వేసే సేవ నీది కానే కాదు వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడే సేవ నీది కానే కాదు మనం ఎప్పుడు మాట్లాడడం ఏ పాసాల గురించి ఏ చర్చిల గురించి వ్యతిరేకంగా మాట్లాడమో మీరు కూడా మాట్లాడద్దు అనేసి వేరే మతస్థుల గురించి వేరే దేవతల గురించి కూడా మీరు మాట్లాడద్దు నేను స్ట్రెయిట్ చెప్తానని ఎందుకంటే ఇది చాలా టాప్ డేస్ మీరు ఆటోమేటిక్గా దొరికిపోతారు మీరు దొరికినట్టే బయట చాలా కష్టం కాబట్టి ఎక్కడ కూడా వ్యతిరేకంగా వాటి గురించి మనం ఎందుకంటే నీ సేవ కాదది నీ సేవ ఏం తెలుసా విరిగిపోయిన కళ్ళం సరి చేసుకోవడం అవి గోడలు విరిగిపోయినాయి కూలిపోయినాయి ఆ గోడలను నువ్వు మనమత్తు చేసుకోవాలి సేవ అది నీకు అప్పగించబడింది నాకు అనిపిస్తుంది ముందు నీ ఇంటిని చక్క పెట్టుకో తర్వాత పక్కింటి చూసుకుంటాం కదా సామెత వేరే వాని కాబట్టి మనం మన కళ్ళని మనం సరి అది మన సేవ జీవితం కదా కాబట్టి ఆయన బయట ఏం చేస్తాడు కల్లా బయట ఆరని మంటతో చదువు చదివేసేది శుభ్రం చేసి పొట్టులో చూడండి ఆరని అగ్నితో పొట్టుని కాల్ చేస్తారు కాబట్టి ఇదే సమాప్తిలో సర్పముల పేర్లు పోతాయి అగ్ని ఏంది అగ్ని నరకాగ్ని నిత్య నరకాగ్నిలకి అవన్నీ పోతాయి ఎవరు చేస్తారు మన ప్రవ్వే చేస్తాడు అంతా ఆయననే చేస్తాడు లుకాసు వార్త మూడవ అధ్యాయంలో చూడండి పదహారవ వచనం లుకాసు అధ్యాయము పదహారు పదిహేడు వర్షాలలో మూడవ అగ్నితోను రేపు వాక్సు ఆయన చేతిలో ఉన్నది ఆయన పొట్టలో వధువులు పోసి ఆయన అగ్నితో పొట్టు కాల్చివేసింది అందరితో చెప్పారు ఆరని అగ్నితో చెప్పారు కాబట్టి ఈ అగ్ని ఆరదు అక్కడ వచ్చేస్తుంది వాక్యం చెప్పు కావాలి కాబట్టి ఇది ఇది ఆరని అగ్ని అర్థమైతుందా అంటే నిత్యం ఉండే అగ్ని అందులో పోతాయి ఇవి అని చెప్తున్నాడు కదా కొనకెలు రాష్ట్ర మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వర్షాలు మొదటి కొనకెలు రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అధ్యాయము తొమ్మిది నుంచి పది వర్షాలు రెండు వసనాలు చూడండి ఎవరైనా కల్ కళ్ళము తొక్కుచున్న పెట్టవద్దు మోసే ధర్మశాస్త్రం అది కరెక్ట్ అది మోసే ధర్మశాస్త్రం కాబడింది కదా అట్లానే అంటాడు కదా దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా కేవలం చూడండి ఎవరి కొరకు చెప్తున్నాడు గురించి కళ్ళము ఎవరి గురించి చెప్పబడుతుంది అది ఎవరికి సూచిస్తుంది అని చెప్తున్నాడు అక్కడ ఎండింగ్ ఇది వాక్యం నేను క్లోజ్ చేస్తున్న వాక్యం కాబట్టి కళ్ళము ఎవరి గురించి చెప్పబడుతున్నది మనందరి గురించి నీ గురించి నా గురించి చెప్పబడుతున్నది చూడండి దేవునికి కృత నిబంధనలు కూడా ఎందుకు దానికి అంతగా ప్రాధాన్యత అందులో నూర్చబడాల జడాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇదే మన తిమోతి రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయం మొదటి తిమోత రెండా ఐదవ అధ్యాయం అంటే మొదట్లో ఉంటదా రెండు ఐదు పద్దెనిమిది చూస్తే మనం వాక్యాన్ని క్లోజ్ చేసుకోవచ్చు సో నూర్చెటి ఎద్దు దేనికి సంబంధించింది నూర్చే వాళ్ళు ఎవరు మనం ఇందాక చూసినాం ఆయననే నూర్చని కదా యేస గ్రంథంలో చూస్తున్నాం మన ప్రభువే విత్తనాలని నూర్చేవాడు ఇక్కడ ఏముంది తెలుసా నూర్చెడి ఎద్దు కాబట్టి ఆయన నూర్చేవాడు అని వాక్యం ఉంది ఆయనకి ప్రతినిధి లాగా మనము ఇప్పుడు నూర్చేవాలం వాళ్ళం ఈ విషయం అర్థం కాలం మీకు దాంతో నేను వాక్యాన్ని ముగిస్తున్నా నూర్చేవాడిని అడగించకండి నీ సేవాది కాదు మనలాగానే ఉన్నారు కొంతమంది ప్రపంచమంతట ఇటువంటి సత్యంలోకి వచ్చిన వారు మీరు గ్రహించండి వాళ్ళని వాళ్ళ ఆత్మని వివేచించండి ప్రోత్సహించండి అందుకే నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెల్లోకి పోతూ ఉంటాను రకరకాల గ్రామాలకు వెళ్తూ ఉంటాను ఇటువంటి ఇటువంటి సత్యంలో ఉన్న వాళ్ళని వాళ్ళు కూడా నోరుస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించాలి మనం కొన్నిసార్లు మనం చేయలే చేయలేం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం అక్కడ పోవాలా పోయి మనం కూడా చేయాలా నీ టైం ఇన్వేస్ట్ చేయాలా అర్థమవుతుందా మనం మతస్థుల్లాగా వర్షిప్ చేసుకొని ప్రార్థన చేసుకొని ఆత్మ బొందుకుని ఇంటి దగ్గరకు వచ్చిన టైప్ కాదు మనం మనం కూడా నూర్చాలా నూర్చేవాడిని ముక్కు మూతికి ఎంతది చిక్క వేయద్దు అడ్డం చేయకు మేము మీరు అడ్డం అడ్డగించద్దు అటువంటి సేవకులని సపోర్ట్ చేసుకోండి మీకు తెలిసి వాళ్ళు ఎవరో ఒకరోజు మీకు ఒక విషయం చెప్పాలా ఒక పాస్తర్ దగ్గరికి వెళ్ళిన అక్కడ ఇంకొక పాస్తరు నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు సరే నేను టాలరేట్ చేసాను టాలరేట్ చేసిన అయితే సరే మనం వాళ్ళతో కొట్లాడదని ఉంది కదా ఇందాక కూడా మనం వాళ్ళతో కొట్లాడదు వాడు పని వాళ్ళు చేసుకుంటున్నాడు సరే ఎందుకు అక్కడ నడిపించభు ప్రభు నన్ను ఎందుకు నేను నడిపిస్తున్నాడు నేను ఇప్పుడు మాట్లాడాలా అతనే ప్రార్థన చేసుకుంటున్నా మైండ్లో వీళ్ళతో మాట్లాడలేదా వాళ్ళు వేసిన ప్రశ్నలకు నేను జవాబులు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఇంకా లేదు ఆన్సర్ వాళ్ళు వాళ్ళు ప్రశ్నకి నేను జవాబు చూపించిన కానీ దాని మీద రియాక్షన్ లేదు అయితే ఒక రెండు వారాల క్రితము నువ్వు కూడా నాతో ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడాడో ఒక పాస్టర్ కి సపోర్ట్ గా ఆ ఫాస్ ని విడిచిపెట్టి బయటకు వచ్చిండట ఎందుకంటే ఆ పాసర్ కూడా పడలేదంట ఇప్పుడు నా పరిస్థితి ఏంది నువ్వు నాయకు వచ్చినావు ఆ రోజు నాకు వ్యతిరేకంగా ఆ పాసర్ సపోర్ట్ చేసినావు ఈ రోజు ఆ పాసర్ కి వ్యతిరేకంగా నాతో పాటు ఉన్నావు వాళ్ళ జీవితాలు అక్కడ ఉంటాయి అయినగా వాళ్ళతో రియాక్ట్ కావద్దు అట్లాంటి కేసులు చాలా తగులుతూ ఉంటాయి మన సేవా జీవితంలో టైం వేస్ట్ నీ టైమ్ అటువంటి వాటర్ లో వేస్ట్ చేయద్దు తర్కబోధలో తర్కవాదంలో వేస్ట్ చేయొద్దు మనం టైం డాక్టరీమ్స్ థియాలజికల్ ఇష్యూస్ మీద ఆర్గ్యూస్ చేయొద్దు వేస్ట్ ఆఫ్ టైం డిస్కషన్స్ కూడా అవన్నీ వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఎంతో శ్రేష్టమైన ఈ విషయాలను మనకు బయలుపరచండి ఈరోజు నీ పని ఓన్లీ నూర్చుకుంటా పోక్కడ దొరికితే అక్కడ విత్తనాలు పట్టుకో నూర్చుకో కళ్ళంలో జమ చేయి ఎందుకంటే నీ బాధ్యతనుంది నువ్వు తొక్కుంటా పోవాలంత తొక్కేవాని అడగించకండి వాళ్ళని సపోర్ట్ చేయండి ఒకళ్ళ సపోర్ట్ చేయకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకండి వాళ్ళ పని వాళ్ళు నీ పని నువ్వు కానీ నీ విత్తనాలు అక్కడ పోతున్నాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నీ బాధ్యత దే గొప్ప జనానికి సాదూరిషం విత్తనాలు అంటే కాబట్టి ఆ వాళ్ళని నువ్వు ప్రభుత్వంతా నడిపించాలా వాళ్ళని సరిచేయాలా వాళ్ళ మీద తొక్క తీసేలా తొక్క అంటే అబద్ధ బోధలు అబద్ద ప్రవచనాలని ఈ లోకాతీతమైన జీవితాన్ని ఆశ్రయించిన ఇవన్నీ తొక్కలు అన్నట్టు నువ్వు ఎంతగా లోకాతీతంగా జీవిస్తే అంతగా సాలిడ్ తొక్కొచ్చి నీ మీద కూర్చుంటావు దాని నుంచి బయటకు రావాలంటే మన ముందు పోయి చూపించాలి అని బట్ కండిషన్ ఒకటే నీ సేవ జీవితం ప్రేమతో ఉండాలి ఏసు ప్రభు ప్రేమతో చూపించండి కాబట్టి మనం కూడా ప్రేమతో చూపించాలి ఎవరిని ద్వేషించదు నీ హృదయంలో ద్వేషం ఉండదు ఎవరి మీద కూడా ద్వేషం ఉండదు అది క్లీన్ చేసుకుంటా ఉండాలి నువ్వు ప్రతిరోజు ప్రభు నాలో ద్వేషం ఉండదు ద్వేషాత్మగా నాలో ఉండాల్సింది ప్రేమాత్మ ప్రభు అనే ప్రార్థన మనకు అవసరం కాబట్టి అటువంటి ప్రార్థన చేసిన దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన దాకా పరసుదీరవు మీకు వందాలైనా వివర చివరిలో ప్రవ్వా కళ్ళాలన్నీ చెడిపోయినవి ప్రవ్వా కళ్ళాలన్నీ తెగిపోతున్నాయి ప్రవ్వా అందులోంచి రక్తం ప్రవహిస్తుంది ప్రవ్వా గానగాళ్ళు తెగిపోయినవి ప్రవ్వా ద్రాక్ష గానగా తెగిపోయినవి ఆ ద్రాక్ష కారిపోతుంది ప్రవ్వా అంత భయంకరమైన జీవితాలున్నాయి ప్రవ్వా తీర్పు ఆరంభం అయింది ప్రవ్వా ప్రపంచమంతటా విస్తరించింది ప్రవ్వా అవును కళలను బాగు చేసుకుంటే జీవితం మాకు అనుగ్రహించినారు వాటిని శుభ్రపరిచే జీవితాలు మాకు అనుగ్రహించినారు విరిగిపోయిన కళాలు కూలిపోయిన కాకపో కూలిపోయిన కళాలను మేము తిరిగి కట్టుకోవాల ప్రవా మీరు శుభ్రపరిచినారు మేము కూడా వాటిని శుభ్రపరచాల ప్రవా మీరు ఒక రోజు శుభ్రపరచడం స్టార్ట్ చేసిన ఈ కాలంలో అది మేము మాకు అటువంటి సేవ అప్పగించినారు మేము ఎక్కడున్నా మా స్థితిలో మేం కల్లాలని సరి చేసుకోవాలా ప్రభావ అనేకుల నా చింత నడిపించాలా ప్రభా అటు మీ తట్లు ఆకర్షించబడటకు మేము ప్రయత్నించాలా ప్రభా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించండి ముఖ్యంగా ఈ ఆ రీతిగా నడిపించండి ప్రభావ అదే దృక్పథంతో చివరి వరకు మీ కళ్ళంలో భద్రపరచబడాల దాచబడాలని నూర్చబడాల మీరు నూర్చుకోవాలా ప్రభావ్వా మనుషులుగా ఓ ప్రభా మీరు మీరందరినైనా నేను నూర్చబడిన నా ధాన్యమా అట్లాంటి సాక్ష్యము మా గురించి ఇవ్వమని మేము ప్రార్థిస్తాం నిన్న అట్లా మేము తయారు కావాల ప్రవ్వా అట్లాంటి తయారు చేసే విధానంలో నడిపించమని ప్రార్థిస్తాం ఓ ప్రవ్వా ఈ లోకాతి తట్టు చూడకుండా ప్రవ్వా లోకాతీతం తట్టు జీవించకుండా ప్రవ్వా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వాటిని ఎదుర్చూడమన్నారు నాయన కాబట్టి అటువంటి ఆసక్తి మాకందరికి అనుగ్రహించి ఈ యొక్క సందర్శన నడిపించమని ఈ కుటుంబాన్ని మేలు అన్నింటిని అనుగ్రహించమని అది కానీ వాటి రిలీజ్ చేయమని ఏం సుఖరిస్తున్నావు ప్రార్థిస్తున్నాం తండ్రి